ీ గురుప్రు నమరిస్మృతిప్రాలయాలయమామిర్ భగవత్పాదశంకరం లోకశంకరం నైష్కర్ణ్యస్ ఎవ విశ్వసిం వేదాయో వేదేభ్యోిలం జగ నిర్మేతమహం వందే విద్యారం నైష్కర్మ సిద్ధాప్యే స్పష్ట అది కూడా అయిపోయింది అంతవరకు అయిపోయింది సెకండ్ హాఫ్ మొదలు పెట్టాలి అంటే జ్ఞానము ఇంద్రియముల జ్ఞానము బౌద్ధిక జ్ఞానము సాక్షి చైతన్యము ఆ తేడా వివేకం అది ప్రధానంగా అలా విస్తృతమైన విచారం చేసి ఉన్నాం ఈ విచారమంతా కూడా మళ్ళీ నైష్కర్మయ సిద్ధికారుడు తనదైన శైలిలో ఆయన కూడా చేశాడు అని ఈయన అంటున్నారు నైష్కర్మ సిద్ధిక చూస్తే తెలుసు అయిన తర్వాత ఇప్పుడు ఇంకో కొత్త టాపిక్ మొదలుపెట్టుకున్నారు సామానాధికరణ అది పైన చెప్పిన విచారము అంటే ఇంతవరకు జరిగిన విచారము ఆ విచారంలో జ్ఞానము యొక్క రెండు స్థాయిలను నిర్ధారణ చేసినారు ఒకటి దృశ్యము మనస్సుతో తెలియబ తెలియక మనస్సు తెలుసుకునేది వాక్యముల నుండే వస్తువు తెలియబడేది ఇస్ ఈజ్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఫండమెంటల్ సబ్జెక్ట్ ఆబ్జెక్టివ్ డివిజన్ ఇదే ఫైనల్ అని కూర్చుంటాడు లౌకికుడు లౌకికుడు అంటే లోకల్లో ఉండేవాళ్ళు దట్ ఈస్ ది ఫైనల్ ట్రూత్ తెలుసుకునేవాళ్ళను నేను తెలియబడేది చేసూ ఇదే సత్యం దేవుడు ఎక్కడ పైన అది అది మత మతవాది వచ్చి చెప్పాలన్నమాట అంటే టోస్ అనుకుంటాడు వీడు అంటే తప్ప వీడికి అర్థమయ్యి విళ్ళమనుకో నేను తెలియవాడను జగత్తు తెలియబడేది నేను జగత్తు కంటే జగత్తు నాకంటే వేరుగా ఉన్నది ఇంత మటుకు వీడికి తెలుస్తూ ఉంటుంది ఎవడో ఒకడు వచ్చి పైన ఉన్నాడని చెప్తాడు ఓహో అనుకుంటాడు కదా కాబోలు అంటే ఇంకా దేవుడు గురించి ఏదేది చెప్తూ ఉంటాయి అంటే వీడు అన్నిటికీ ఊపడానికి అలవాటు కూడా ఉంటారు వెయిటింగ్ టు బి టోల్డ్ అయ్యా చెప్పండి మేము సిద్ధంగా ఉన్నాం ఒక అమ్మగారు అన్నారు ఇదిగో చెంగు పెట్టాను మీరు ఏది వేస్తే అది వేయండి అంటే మంచి మాటలు వేస్తే అక్షతలు మంచిగా వేస్తే ఆ చెంగులు పడతాయి అవి స్వీకరిస్తాము మీరు చీవాట్లు పెడితే అవి చీవాట్లను కూడా మేము స్వీకరిస్తాము మా తరఫు నుంచి మాకేమీ అంశం తరం లేదు సో ఆ రకంగా మేము జగత్తు దీంట్లో మేము మునిగి ఉన్నాము దిన సత్యము మేము ఇంకా పైన దేవుడు దయ్యము ఏదో ఉంది కాబట్టి అదేదైనా మీరు చెప్తే మేము వెళ్ళడానికి మాకేమీ లేదు అని జనం అందరూ రెడీ టు లీజెంట్ దే ఆర్ వెయిటింగ్ టు బి టోల్డ్ టు ఎవరిని బోధిస్తే ఆ బోధను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు దాని అర్థం ఏంటో తెలుసు ఇతరులు బోధించేస్తే మనం దాన్ని స్వీకరించేస్తే ఉపదైప మనం ఆలోచించాల్సిన బాధ్యత ఉండచ్చు ఆ బరువు అప్పుడు మనం మన డబ్బులు సంపాదించడం భోగాలు అనుభవించడం దాంట్లో చాలా బిజీగా ఉండిపోవచ్చు ఈ ఆలోచన ఏదో వాడు ఎవరో చేస్తాడు వాడు చెప్పి చెప్తాడు మనం తప్పట్లు కొట్టేసి ముట్టుబెట్టుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళిపోవడం తీర్థము ప్రసాదము ఈ స్కీమ్ ఎరుగుదరా మీరు మీకు ఫలానా గ్రహం అనుగ్రహం లేదు వాడు చెప్తాడు అంటే కావోసనుకుంటుంది ఆ గ్రహం మొన్న అనుగ్రహించిందా హౌ హౌ ఆయన ఏదో కాలకులేషన్ వేసి చెప్తాడు అంటే వీడు కంగారు పడతాడు కంగారు పడి అయితే ఇప్పుడు ఏం చేయాలి అంటాడు అంటే ఆ గ్రహానికి జపం చేయాలి అంటాడు ఆయన సరే అయితే మనం నాకైతే చేత కాదు అది మీరు చేయకపోయినా పర్లేదు నేను చేస్తాను అని ఆయన వీటి తరఫున ఆయన జపం చేస్తాడు రండి మీ రాక కోసమే క్లాసు పెండింగ్ లో పెట్టి ఏదో కథ చెప్తున్నావు అట ఏదో జపండి నీ తరఫున నేను చేస్తానంటాడు వీడు అడగచ్చు కదా అదేమిటి నేను చేయాల్సిన జపాన్ని నా తరఫున మీరు చేయటం అది సమ్మతమైనా అది పద్ధతి అయినా అని వీడు అడగచ్చు కదా వీడు అదేవి అడగడు సరే చేయండి దానికి ఏదో కొంత సొమ్ము ఆ సొమ్ముకి పేరు కొంచెం అందమైన పేరు పెట్టాలి ఇప్పుడు మీ వచ్చి గార్డెన్ లో పని చేసిన వాడికి మీరు రోజు అయిన తర్వాత రెండు వందల రూపాయలు ఇచ్చారనుకోండి దానికి మీరు పేరు ఎవరు పెడతారు కూలి అని పెడతారు జపం చేసిన వాడికి పైసలు ఇచ్చారనుకోండి పేరు ఎవరు పెడతారు పేరు మారుతారు మొత్తానికి నేచర్ ఆఫ్ ది వర్క్ మారింది పేరు కూడా మారింది అప్పుడు వాడు అతను ఏం చేస్తాడంటే తీర్థ ప్రసాదాలు ఇస్తాడు వీడికి తది వాటర్ వాంటెడ్ టు సార్ వీడు తీర్థం పుచ్చుకుంటాడు ప్రసాదం పుచ్చుకుంటాడు తన పని అయిపోయిందని అనుకుంటాడు మనుషులు ఇలా ఉంటారు వాళ్ళని వాళ్ళకి తత్వాన్ని పోషించడం అనేది యొక్క కట్టి మీది సాము సరే కానివ్వండి కాబట్టి అది అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఫండమెంటల్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ నేను తెలియబాడను జగత్తు తెలియబడేది అండ్ ఆఫ్ ఎట్ అదే సత్యము కాదు ఇంకొకటి కూడా పైన ఉంది సరే కానీ ఇప్పుడు రెండు ఉన్నాయి కదా నేను జగత్తు ఇంకోటి కూడా ఉంది సంథింగ్ గ్రేట్ ఉన్నది కానీ దేవుడు అని పేరు కానీ కానీ మూడు తయారయ్యాయి ఇక్కడికి ఇంతటితో అందరూ సర్దుబాటు కూర్చుంటారు ఇంతటితో సెటిల్ కానీ ఇక్కడ విచారం ఏమిటంటే చూడు ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ అనేది ఏదైతే ఇది దట్ ఈజ్ నాట్ ది ఫైనల్ వరల్డ్ అది అంతిమ అంతిమైన సందేశమేమి కాదు ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్లను ప్రకాశింపజేసే ఒక ఎరుక ఉన్నది దీన్ని రిఫ్లెక్సివ్ అండర్స్టాండింగ్ అబ్జెక్ట్ తెలుస్తోంది అబ్జెక్ట్ ఎవరికి తెలుస్తోంది సబ్జెక్ట్ తెలుస్తుంది సబ్జెక్ట్ ఎందుకున్నాడు ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ ఎందుకుంది సబ్జెక్ట్ ఉన్నాడు కాబట్టి సబ్జెక్ట్ ఎస్టాబ్లిషెస్ ది ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఎస్టాబ్లిషెస్ ది సబ్జెక్ట్ యు కెనాట్ హ్యావ్ సబ్జెక్ట్ వితౌట్ ఆబ్జెక్ట్ యు కెనాట్ హ్యావ్ ఆబ్జెక్ట్ విథౌట్ సబ్జెక్ట్ మాంజక్యంలో ఆచార్యులు మనస్సు ఉంది ఉంది ఉంది ఉంది ఎప్పుడుంది మంతవ్యము ఉన్నప్పుడు మాత్రమే మనస్సు మీరు ఆ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పరిస్థితి ఎలాగో రాదనమాట మీ చూపు చూపు బాగుంది ఎందుకని ఆ టేబుల్ మీరు చదువుతున్నారు కాబట్టి అక్షరాలు ఏదో పెడతాడు వాళ్ళు అక్షరాలు చదివారు కాబట్టి మీ చూపు బాగుంది అవునండి అక్షరాలు చదివి అక్షరాలు తెలిసే కనుక చూపు ఉందని తెలిసి సపోజ్ కొన్ని అక్షరాలు ఆఖరిలో ఏం తెలియలేదు అనుకోండి అంటే ఆ మేరకు చూపులో దోషము ఉన్నట్టు తెలిసింది కాబట్టి చూపును అక్షరములు నిర్ధారిస్తాయి అక్షరములను చూపు నిర్ధారిస్తాయి ఇది దొందు దొందేలాగా ఉంటుంది సబ్జెక్ట్ అది ఉంటుంది అది ఉంటుంది ఇది లేకపోతే అది ఉండదు అది లేకపోతే ఇది ఉండదు మనస్సు ఉంది అంటే మంతవ్యము ఉంది అని అర్థం మంతవ్యం లేకుండా మనస్సు ఉండదు సపోజ్ ఏ ఆబ్జెక్ట్ లేకుండగా మైండ్ ఉండదు శబ్దస్పర్శ రూపరస గ్రంథములను డ్రాప్ చేసి చూడండి మైండ్ ఏ లేకుండా అయిపోతాయి కాబట్టి ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనే యువాలిటీ దిస్ ఈజ్ నాట్ ఫండమెంటల్ ఇది ఫండమెంటల్ అది ఎవళ్ళు అనుకుంటారు చెప్పండి మీరు నాకే చెప్పించడం కాదు నేను పాపాల భైరం ఉన్నాయి కూర్చున్నాను అన్ని నాకే చెప్పిస్తూ ఉంటారు నిర్మాతలు అలాగా గోడ మీద పిల్లి గోపి అంటారు అలా కూర్చుని ఎటు ఓటు వేయాల్సి వస్తే అటు అది తర్వాత చర్చ చేస్తారు నా వాగుడు ఎంత అయిన తర్వాత మీరు ఒకటి ఎప్పుడు వేస్తే అది వేస్తారు ఈ వేషాలు పనికిరావచ్చు మీరే చెప్పాల్సి ఉంటుంది సో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఈజ్ ద రియల్ ఈజ్ ఫండమెంటల్ అనే నిశ్చయం ఎవళ్లకు ఉంటుంది లౌకికులకు ఉంటుంది ఇంకా ఎవళ్లకు ఉంటుంది మతవాదులకు ఉంటుంది మతవాదులకు ఉంటుంది వీళ్ళిద్దరూ కూడా గెలుపులే లౌకికులు భేద దృష్టి గలవారే మతవాదులు కూడా భేద దృష్టి గలవారే వీళ్ళిద్దరికీ ఉంటుంది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఈజ్ నాట్ ఫండమెంటల్ అది మౌలికమైన కాదు ఇది బియాండ్ దాట్ అనే దృష్టి గలవాళ్ళు ఎవరిలో తెలుసా మీకు శూన్యవాదులు విజ్ఞానవాదులు వేదాంతలు సాయక్ష వీళ్ళు ఎవరినా ఇక్కడ మనం వేదాంతం సూర్యం ఫైనల్ అంటాడు సరే అది ఇక్కడ సాక్షి చైతన్యం ఫైనల్ అని మనం చెప్తాం ఇదంతా మనం చూడటమైనది దీన్నంతనే నైష్మ్య సిద్ధికారుడు కూడా నిరూపించినాడు ఇప్పుడు ఈ నిరూపణ అంతా చేసిన నిరూపణ తల క్లాసులు అయ్యాయి మూడు నాలుగు క్లాసులు అయ్యాయి పది పదిహేను శ్లోకాలు అయ్యాయి సంగ్రహంలోనే పది శ్లోకాలు అయ్యాయి ఒరిజినల్ టెక్స్ట్ అయితే నలభై శ్లోకాలు అయ్యాయి ఇదంతా దేవి కొరకు అని ప్రశ్న వేసుకున్నాడు ఆయన దానికి సమాధానం చెప్తున్నాడు దేవి కొరకంటే దేని కొరకు నీకు చెప్తాను ఆయన మాటల్లో చెప్తాను నీకేం అర్థమైందో నన్ను చెప్పండి ఈ ఈ విచారమంతా దేని కొరకు అంటే సామానాధికరణీయము బాధయే అర్థముగా గలది అని చెప్పు అర్థమైపోయింది కదా ఇంత సమస్య ఉండదు కదా కాబట్టి శ్లోకం అందాం నైష్కల్యసిద్ధ అచార్యై స్పష్టం ఈమానాభిణ్య బాధావస్ తైష్కల్యసిద్ధ అ వైష్కర్య సిద్ధి అనే గ్రంథమునందు కూడా ఆచార్య సురేశ్వరాచార్యులచే స్పష్టము స్పష్టముగా ఏం ఈ ప్రకారముగా అనగా బౌద్ధిక జ్ఞానము సాక్షి చైతన్యముల వివేకముగా ఈతం చెప్పబడినది అక్కడ అది అయిపోయింది ఇంకా దాన్ని వదిలిపెట్టే ఆ పని అయిపోయింది ఇంకెప్పుడు కొత్త అంశాన్ని ఒక దాన్ని ముందుకు పట్టుకొస్తున్నాడు ఆయన ఆయన ఏమంటున్నాడు అత ఇందు వలన సామానాధికరణ సామానాధికరణ్యమునకు తట్టి అనగా శాస్త్ర ప్రసిద్ధమైన అర్థమై ఉండుట వస్తు బాగానే ఉన్నది బాగానే ఉండుదాకా ఇది ఏమిటండి ఇదేదో కొత్తగా చెప్తున్నాడు అంటే ఇప్పుడు దేహము ఇంద్రియములు మనస్సు బయట జగత్తు జగత్ అంటే ఉంటే దాన్ని ఏదో పెద్దదైన తీసుకోకూడదు దాన్ని రెడ్యూస్ చేయాలి ఇప్పుడు ఇల్లు అన్నారనుకోండి ఇల్లు రెడ్యూస్ చేయాలి ఎలా రిడ్యూస్ చేయాలి ఇటకలు ఐరను స్టీలు సిమెంట్ అంటే ఇల్లు ఇటకలు సిమెంటు స్టీలు అదే కదా అయితే ఇంకా పొందండి మిగతావన్నీ కూడా దాంతో కలుపుకోండి మీరు ఇంకోటి పెట్టాలనుకుంటే వుడ్ కొంచెం డిఫరెంట్ మెటీరియల్ వుడ్ కర కలప అది కలప ఏ పేరు పెట్టారు ఇంతే కదా ఇది అలా రెడ్యూస్ చేయాలి అదేవిధంగా జగత్తుంటే రెడ్యూస్ చేయాలి ఏమిటి శబ్దస్పర్శ రూపరస గంధములు అయి ఐదు విషయములు ఐదు భూతములు అంటే అదే పంచభూతములు అంటే అదే ఐదు విషయములు ఈ ఐదు విషయములు ఇవి ఆ సాక్షి చైతన్యంలో ప్రకాశిస్తాయి అవునా ఆ సాక్షి యొక్క ఎరుక ఇవి ప్రకాశిస్తాయి ఆ సాక్షి యొక్క ఎరుకను ఇవి ప్రభావితము చేస్తాయా చేయవా ఇప్పుడు మనస్సు విషయములు తెలుసుకుంటుంది ఆ విషయము మనస్సుని ప్రభావితం చేస్తుందా చేయదా అని అడిగాడనుకోండి అజ్ఞానంతో కూడిన మనస్సు అయితే ప్రభావితం చేస్తుంది వివేకము కలిగిన మనస్సు అయితే ప్రభావితం చేయదు అని చెప్పాల్సి వస్తుంది సందర్భాన్ని బట్టి దాన్ని ఇంకొక పైకి వెళ్ళి ఈ విషయములు వాటి మంచి చెడులు వాటిలో ఉండే ద్వంద్వములు సుఖ మంచి చెడు ధర్మాధర్మములు పుణ్యాసీయములు ఇత్యాది ద్వంద్వములు విషయ ప్రపంచంలో ఉన్న ద్వంద్వములు ఇవి ఆ ఎరుకను ప్రభావితం చేస్తాయా అంటే ఏం చెప్తారు మీరు చెయ్యవు ఓకే నో ఎన్ని చెప్తున్నారో మీరు చూసుకోండి నో నో నో ఒక నో చెప్పారు అవునా దేహము యొక్క పుట్టుక చాలు ఆ సాక్షి చైతన్యమును సాక్షి చైతన్యములకు సంక్రమిస్తాయా నేను లెక్క పెడుతున్నా ఇంద్రియములు కర్మేంద్రియముల యొక్క చేష్టలు కర్మేంద్రియము అంటే చేతులు కాళ్ళు మాకు చేసే చేష్టలు కర్మ క్రియలు సాక్షి చైతన్యమును కర్తగా చేస్తాయా ఈ కర్మల యొక్క పుణ్య పాపములు సాక్షి చైతన్యములకు తగులుకుంటాయా జ్ఞానేంద్రియముల యొక్క జ్ఞానము నందు ఉండే సుఖ దుఃఖములు ఒకదాన్ని చూస్తే మీకు సుఖం కలుగుతుంది మరో దాన్ని చూస్తే దుఃఖం కలుగుతుంది ఈ సుఖ దుఃఖములు మనం ప్రేమించే వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే మనకి సంతోషంగా ఉంటుంది వ్యక్తి నిరుత్సాహంగా నీరస పడిపోతూ ఉంటే మనం ఏమీ చేయలేదో దుఃఖాన్ని పొందుతాం కాబట్టి ఇంద్రియముల జ్ఞానము నందు సుఖ దుఃఖములనే ద్వంద్వములు అంతర్నిహితములై ఉన్నాయి ఆ ఇంద్రియముల జ్ఞానములు సుఖ దుఃఖాది త్వందములతో కూలియున్న జ్ఞానములు సాక్షి చైతన్యములకు సంక్రమిస్తాయా సంక్రమి మనస్సు మనస్సులో సుఖదు వ్యవస్థలు అలా ఎప్పుడూ మారిపోతూనే ఉంటాయి అలాగా చలనము సుఖం పోయి దుఃఖం పోయి దుఃఖం అలా తిరిగితోనే ఉంటుంది మనస్సు ఆ మనస్సు సుఖ దుఃఖములుగా మనసు బాగుంది బాగులేదు ఇత్యాది అవస్థలుగా మనస్సు యొక్క చాంచర్యము కదలిక గాని సాక్షి చైతన్యమునకు తవ్వుకుంటాయా ఎన్నో అన్నారా బుద్ధిలో కొంత పాండిత్యం ఉంటుంది కొంత అజ్ఞానం ఉంటుంది అందరికీ సమానమే ఇప్పుడు నా బుద్ధిలో కొంత సంస్కృతము కొంత వ్యాకరణము ఉన్నది కానీ తర్కం లేదు సంస్కృతంలోనే తర్కం ఇంకా చాలా తక్కువ ఉంటుంది ఏమో రెండు మూడు భాషలు ఉన్నాయి చాలా భాషలు లేవు ఏదో కొంత సైన్స్ ఉంది చాలా సైన్స్ లేదు ఒకేసారి టెక్నాలజీ ఉందేమో చాలా టెక్నాలజీ లేదు ఈ విధముగా బుద్ధి నేపటికి జ్ఞానము అజ్ఞానము అనే ద్వంద్వముల మధ్య అది కొట్టుమిట్టులాడుతూ ఉంటుంది బుద్ధిలో ఇంకో ద్వంద్వము కూడా గలదు స్ఫురించుట మరచిపోకుంట మీకు తెలుసున్నదే అది గుర్తుకొచ్చుట మరొకప్పుడు గుర్తుకు రాకుండా ద్వంద్వం కొన్ని గుర్తుకు వస్తాయి గుర్తుకు రాస్తాయి ఈ ద్వంద్వలు పాండిత్యము అజ్ఞానము స్మృతి మరుపు ఇవి ఆ సాక్షి చైతన్యమునకు తములుకుంటాయా తర్వాత మీ నేను అంటే పరిచ్ఛన్నమైన జీవుడు వీడు పుట్టి వస్తాడు ఆ చావు పుట్టుకులు వీడికి జీవుడు తన లెక్కి మీద వేసుకుంటాడు వీడు సాక్షికి సంక్రమిస్తాయా సంక్రమించవు జీవుడికి పూర్వజన్మ ఉత్తర జన్మ సాక్షిందవి ఉంటాయా ఉండవు జీవుడు పుణ్యాత్ముడు పాపి సాక్షికి అవి సంక్రమిస్తాయా సంక్రమించవు ఎన్ని నా వేళ్ళు లెక్క చూసారా బాధ్యా జీవుడు జీవుడు దేవుడు ఇత్యాది భేదములు ఉంటాయి పనులండి చాలండి ఈ పది చాలు ఇంకేమైనా పెడితే కొంచెం కింద మీద పెట్టి ఇంకొక ఇంకొకటో రెండో పెద్ద సాక్షి చైతన్యము గురించి ఇప్పుడు ఎన్ని నోలు చెప్పారు పదో పదకొండో నా నో ఇంగ్లీష్ లో నా సంస్కృతంలో నిషేధములు పదో పదకొండో ఆ సాక్షి చైతన్యం గురించి ఏదైనా కొంచెం పాజిటివ్ ఏదైనా చెప్పండి అది ఎర్రగా ఉంటుందా తెల్లగా ఉంటుందా పచ్చగా ఉంటుందా తీయగా ఉంటుందా లేకపోతే చేదుగా ఉంటుందా నెలబిల్ల మెరిచిపోతూ ఉంటుందా లేకపోతే మసా మసగా ఉంటుందా చెప్పండి ఏదైనా పాజిటివ్ చెప్పండి ఏమి చెప్పేది లోపం లేదంటున్నారు లేదన్న అయ్యాయి నేను ఏదైనా పాజిటివ్ చెప్తారేమో మీ తెలివిట ఉపయోగించా నన్ను లేదని నేను చాలా లేదు అని చెప్పాను కాబట్టి ఆ సాక్షి చైతన్యం గురించి పాజిటివ్ గా చెప్పేది ఏమీ ఉండదు నెగిటివ్ చెప్పేది చాలా ఉండదు ఏమండి ఇప్పుడు ఫైనల్ ఆ సాక్షి చైతన్యమే దేవుడు ఓకే శంకరుడు పరమాత్మను సకల బుద్ధి ప్రత్యయ సాక్షి అని పలు పర్యాయములు వర్ణించినారు మరి దేవుడి గురించి చెప్పే భాగం మనం నేనే ఆ సాక్షి చైతన్యమే నీవు అంటే మరి నేను దేవుడు భేదము లేదా అని మళ్ళీ ఏది ఒక కన్నో అంటే దీన్ని ఏం తెలిసింది తత్వమసి అనే మాటలో తత్వమసి అనే మాటలో నో నో నో నోలే ఉంది తప్ప పాజిటివ్ డిస్క్రిప్షన్ అనేది ఏదీ లేదు అని తెలిసింది కదా తత్వం అసలు ఇక్కడ ఆ తుత్వం కొంచెం విభక్తి జ్ఞానము అని ఒకటి విభక్తి జ్ఞానం అంటే కొంచెం సంస్కృతం చదువుకున్న వాళ్ళకి తెలుస్తూ తెలుగు చదువుకున్న వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇప్పుడు మీరు చెప్పండి నేను చెప్తాను మీరు చెప్పండి చెప్పండి గురించి ద్వితీయా విభక్తి చేత చే తో తృతీయా విభక్తి ై చతుర్థీ విభక్తి వాళ్ళ కంటే పట్టి పంచమీ విభక్తి చీ కీ కు యొక్క లోపల షష్ఠీ విభక్తి పైన అందుడు నా సప్తమే విభక్తి ఓసి సద్భోషలుచి ఇది విభక్తులు చూండి విభక్తి జ్ఞానం కలిగిందా ఇప్పుడు తెలుగులో సంస్కృతంలో కూడా ఇలాగే ఉంటుంది ఎందుకంటే టాపిక్ అదే ఇంకొక్క మాట రాముడు రావణుని వధించను ఇంకా వధించను క్రియ దానికి విభక్తులు ఏముంటావు రాముడు రావణుని ఇవి నామవాచకములు కాబట్టి విభక్తులు ఉంటాయి రాముడు ఏ విభక్తి ప్రసమా రావణుని ఏ విభక్తి ఎందుకు విభక్తులు వేరుగా ఉన్నాయిగా దీన్ని వైయ్యధికరణ్యము అంటారు అధికరణ అంటే విభక్తి విభక్తులు వేరువేరుగా ఉండుట ఇప్పుడు నేను ఇంకో వాక్యం చెప్తాను అది విభక్తులు వేరుగా ఉన్నాయా సమానంగా ఉన్నాయా చెప్పాలి సమానంగా ఉంటే సమా సమానాధికరణీయము అంటారు వేరుగా ఉంటే వైయంతికరణీయము రాముడు సీతను తోడుకోలేను తోడుకొని వెళ్ళాను ఇది వైయధికరణ్యమా సమానాధికరణ్యమా వైయధికరణ్యం అండి ఇంక ఇంకొకటే తెలుసుకోండి అండి నేను భోజనమును చేసి తిని ఇదేమిటి వైయధికరణ్యం ఆయన భార్యతో కలహించను ఇదేమిటిది వైయధికరణి ఈతడు పుత్రుని ప్రేమించను ఇదేమిటి వైయాధికరణ రాముడు దశరథుని కోడుకు రాముడు దశరథపుత్రుడు ఇదేమిటి సామానాధికరణ దశరథుని కోడుకుంటే మంది షష్ఠి విభక్తి బెంగారం కలుగుతుందని నేను సమాసం చేసి చెప్పాను రాముడు దశరథపుత్రుడు ఇదేమిటి సామానాధికారు రాముడు నేరజాక్షుడు ఒకే భక్తిలో ఉన్నాయిగా తత్ స్వ్వం అసి అనుంది ఒకే విసత్తి తక్తి త్వం ప్రథమా అది నీవే అయి ఉన్నావు దీనికి సమానాధికరణ్యము అని పేరు ఒకే విసత్తిలో ఉంటాయి సమానాధికరణ్యమునకు మూడు అర్థాలు ఉంటాయి టెక్నికల్ గా ఉంటుందని మనం చేశారుగా మూడు అర్థాలు ఉంటాయి సమానాధికరణ్యము ఒకటి విశేషణ విశేష్య భావము ఘటము నేలముది నల్కలైతే నల్లనిది అన్నారనుకోండి రెండు ఒకే విభక్తి సమానాధికరం రెండుంటే రెండు ఒకే విభక్తిలో ఉండాలి దానికి సమానాధికరంజము ఉంటారు దీంట్లో ఈ రెండులో ఒకటి విశేష్యము రెండవది విశేషణము ఘటము నల్లనిది అంటే ఘటము విశేషం నల్లనిది విశేషం దీన్ని విశేషణ విశేష భావ సామానాధిక ఘటన ఓకే రామో దాశరథి ఇదేమిటి విశేషణ విశేష్య భావ సామాతులండి రామ రామ పరమ దైవం ఇదేమిటిది విశేషణ విశేష భావ రూపమైన సామానాథిక్యం నేనే ప్రశ్న వేసుకుంటున్నాను నేనే చెప్పుకుంటున్నాను ఏం అర్థమవుతుంటే సర్పం ఎందుకంటే అంత పొడవాడే పదములను పలకమంటే మీకు కూడా కష్టం అవ్వచ్చు తెలుస్తుందండి తెల్లని గోడ ఇదేమిటిది విశేషణ విశేష భావ రూపమైన సామానాధికరణీయం శ్వేతో హయ తెల్లమి గుర్రము అంటే విశేష విశేష భావరూపమైన సామానాధికరణీయం దేవుడు మహిమ విశేషణ విశేష భావరూపమైన సామానాధికరణీయమునండి ఇది ఒక అర్థం తత్వమసి ఆ తత్తుత్వముకి విశేషణం కాదు త్వం తత్తుకు విశేషణం కాదు కాదు విశేషణం అంటే అది విశిష్టాద్వైతం అవుతుంది దేనికి ఏది విశిష్టం విశేషణం అవ్వాలి తత్వత్వము కైతే దేవుడు జీవుడికి విశేషణం లాగా చేతుంది అది ఒప్పుకోకు కాబట్టి త్వమ్మే తత్తుకు విశేషణం అవ్వాలి ఉంటాడు తత్తు ఉంటుంది ఈ మొమ్మ వెళ్లి తత్తుకి విశేషణము కాబట్టి తత్తుమసి అన్న దాన్ని వాళ్ళు విశేషణ విశేష భావరూపమైన సామానాభి కరణ్యము అని చెప్తారు వాళ్ళు జగత్తు చిత్ అచిత్ రెండు ఇంటిగా అచిత్ అంటే జడము చిత్ అంటే చేతనము జడము అంటే పాలచి పంట పోతు అచిత్తులు అనేకము చిత్తులు అనే పేరుకి అద్వైతం పేరుకి అద్వైతం అంత అద్వైతమే అచిత్తులు అనేకము చిత్తులు అనేకము ఈ అనేకములైన అచిత్తులు అనేకములైన చిత్తులు దేవుడికి తగులుకొని ఉంటాయి కాబట్టి దేవుడు ఆయన ఒక్కడే కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమిటి అద్వైతి ఎటువంటి అద్వైతి చిద చిద్విశిష్ట అద్వైతి దీన్ని విశిష్ట అద్వైతం అంటారు ఇది మీకు అద్వైతంలా అనిపిస్తుందా ద్వైతంలా అనిపిస్తోందా సోషల్ ఇంకా మాట మనసుకి అద్వైతం అన్నట్టు పొలిటికల్ సైన్స్ అది సైన్సా లేకపోతే సోష సోషల్ స్టడీస్ అది పొలిటికల్ సైన్స్ సైన్స్ సోషల్ స్టడీస్ సోషల్ స్టడీస్ అది పేరును బట్టి అలాగే విశిష్టాద్వైతం అద్వైతమా అద్వైతమా ద్వైతం అది ఒక పేర్లో అద్వైతమని ఉంటుంది ఒక విషయాన్ని పరిశీలిస్తున్నాం తప్ప మరొకటేం కాదు ఇప్పుడు నేను చెప్పిన దాన్ని దేనిని కూడా విశిష్టాద్వైతులు కూడా కాదనరు కాదన్నానుకోండి వాడు చెప్పిన మాట నేను చెప్పాను ఓకే కాబట్టి తత్త్వం అసి అన్నప్పుడు ఆ సామానాధికరణీయము విశేషణ విశేష భావ రూపమైన సామానాధికరణ్యము కాదు అది అంగీకారం కాదు ఇంకో సమానాధికరణ్యం ఉన్నది ఐక్య సమానాధికరణ్యం అంటే తత్తువం ఒక్కటియే ఐక్య సమానాశికరణ్యం చెప్పాలి మీరు చెప్పండి త్వం అంటే జీవుడు తంటే దేవుడు అవిద్య మూల అవిద్య మూలముగా గలవాడు జీవుడు మాయాశక్తి మూలముగా గలవాడు దేవుడు అని మీరు చెప్పి ఈ రెండు ఒక్కటే అనడము ఇబ్బంది అవుతుందా కదా ఇబ్బంది అవుతుంది కదా కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆ తత్తుని కొంత శోధన చేయాలి ఆ త్వమ్ముని కొంత శోసన చెయ్యాలి ఆ శోధన ఎలా చేస్తారంటే చూడండి అలా ఆ శోధన ఎలా చేస్తారో చెప్తున్నాను మీరు త్వమ్ని శోధన చేద్దాం మీరు తత్తుని ఏమి శోధన చేస్తారు తత్ అంటే దేవుడు దేవుడిని మీరేమి శోధన చేస్తారు మొన్న ఒక ఆయన దేవుడికి శిరోజములు ఉంటాయా అని అంటే ఉండవని చెప్పేది శోధన దేవుడి యొక్క శోధన మీకు అవనా వచ్చిందా మీకు నచ్చిందని మీరు చెప్తే నేను ఈ పుస్తకం మూసేసిన దాన్ని నేను పోతే ఆర్డర్ చేసుకుని వెళ్తుంటాను దేవుని శోధన చేస్తారండి మీరు మీరు మిమ్మల్ని శోధన ఏమో చేయగలరు మీరేమో చూసుకోండి కాబట్టి తత్తుని అలా ఉంచండి మమ్మల్ని శోధన చేయండి అంటే మమ్ముని శోధన చేయటనగానేమి నన్ను నేను తెలియజూట కరెక్ట్ గా తెలియట దాన్ని శోధన అంటారు ఎన్నైనా శోధన అంటే అదేమిటో బాగా పరిశీలించి తెలుసుకుంట నన్ను నేను తెలియట నన్ను నేను తెలియట ఎట్లు అంటే ఇంట్లో చేయాల్సిన పద్ధతి ఏమిటంటే నేను ఏది ఏది కాదు తెలియుటే నన్ను నేను తెలియట కుమార్గము ఉపాయం అది దాని పద్ధతి నేను ఏది ఏది కాదో నేను తెలుసుకోవాలి అది నన్ను నేను తెలియటకు ఇంపార్టెంట్ మీకు ఇబ్బంది మీకు బోల్ కొడుతున్నాను నేను లేక అర్థమవుతున్నాను నేను చాలా ఇంపార్టెంట్ పాఠం నన్ను నేను తెలియట ఎట్లు అంటే నేను ఏది ఏది కాదో నేను తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి నేను ఏది ఏది కాదో ఎలా తెలుసుకోవాలి అంటే నేను ఎవరినైనా అడిగి తెలుసుకోవాలా నేను కన్న తండ్రిని అడిగి తెలుసుకోవాలా పిల్లనిచ్చిన మామగారిని అడిగి తెలుసుకోవాలా ఆఫీసులో సీనియర్ సీనియర్ ఆఫీసర్ అడిగి తెలుసుకోవాలా అలాగే పక్కింటి వాళ్ళని అడిగి తెలుసుకోవాలా అది తెలుసుకోవాలి వాళ్ళకేం తెలుస్తుందండి వాళ్ళెవరో వాళ్ళకి తెలియక కాబట్టి నన్ను నేను తెలియటకు ఉపాయం ఏమనగా నన్ను నేను జాగరూకముగా సావధానముగా పరిశీలించుకోవాలి అది రెడీ ఫర్ మీరు అలాంటిది ఏమైనా చేద్దాం లేదా దానికేం గంగారు లేదు ప్రస్తుతంలో అనుకుంటున్నారా మిమ్మల్ని మీరు పరిశీలించుటకు సంసిద్ధముగా ఉన్నారా చెప్పండి మీరు అయితే ఏదైతే పరిశీలించిన పిదప ఇది నా స్వరూపములో భాగము కాదు అని మీకు అనిపిస్తుందో దానిని త్రోసిపుచ్చుటకు మీరు సంసిద్ధులుగా ఉన్నారా తలకాయ ఊపారు బాగానే అదంత తేలిక కాదేమో కానీ అలవాటైతే తేలిక అంటే నన్ను నేను పరిశీలించి నన్ను నేను తెలియట కొరకై నన్ను నా యొక్క మౌలిక స్వరూపములతోటి ఏది దేనికి సంబంధము లేదో దానిని నేను త్రోసిపుచ్చుటకు సిద్ధముగా ఉన్నాను అని మీరు ఒక వ్రతమును చేపట్టినట్లయితే మీ స్వరూపం నేను ఓకే మాకు ఈ వ్రత ఇలాంటి వ్రతమే ఉండే ఏదో తుల వ్రతము అలాంటి వ్రతాలు తెలుసు కానీ ఇలాంటి ఎక్కడా ఎప్పుడు విన్నది కాదు కన్నది కాదు అని మీరంటే నేను చేయగలిగింది ఏమీ లేదు ఓకే మీరు సిద్ధంగా ఉన్నారు నేను మొదలు పెట్టండి నేను నేను అంటే నేను ఉన్నాను అది కదా నేను మౌలికముగా మౌలిక్ మూలం నేను ఉన్నాను ఓకే ఇప్పుడు మీరు పరిశీలించండి నేను మీకు డెమోన్స్ట్రేట్ చేస్తున్నాను మీరు తెలుసుకుంటే సరిపడుతుంది నేను ఉన్నాను నేను ఉన్నాను అనే ఈ మౌలిక స్వరూపంలో నేను ఉన్నాను దీనిలో నేను పుట్టాను అనే మాట ఉన్నదా చెప్పండి ఉందా మరి అయితే అవసరం పారేంటి సార్ ఓకే అది యూ రెడీ ఫర్ ఇట్ ఇదంత తేలిక్ కాదండి మీరు ఆత్మజ్ఞానం అయిపోతారు మరి ఇది తేలిపో తర్వాత మళ్ళీ నేను హెచ్చరిక చేయలేదని మీరు నా కంప్లైంట్ చేయడానికి మళ్ళీ ఇండికోసారి మీరు చక్కగా రిటార్గా కూర్చుండి కళ్ళు మూసు నేను ఉన్నాను అనే మీ స్వరూపంలో మీరు ఉండండి దాన్ని అంతకంటే నేనేం వర్ణించలేను అది మీ అనుభవం అది నేను ఉన్నాను అనే అనుభవంలో మీరు ఉండండి ఆ అనుభవం మీ స్వరూపం దాంట్లో ఉండండి దాంట్లో ఉండి ఇప్పుడు మీరు ప్రశ్న వేసుకోండి నేను ఉన్నాను అనే అనుభవంలో కుట్టుక అనేది ఉన్నదా వేసుకోండి ప్రశ్న నేను ఉన్నాను అనే అనుభవంలో వివాహము అనేది ఉన్నదా మీ బదులు నేనే ఆన్సర్ చెప్పేస్తున్నాను నేను ఉన్నాను అనే అనుభవాన్ని మీరు తరచి చూచినప్పుడు ఆ అనుభవంలో నేను ఉన్నాను అని ఉందే తప్ప నేను వివాహితుడను అనేది లేదు మ్యారేజ్ అనుభవంలో లేదు కంటిన్యూ చేయండి మెడిటేషన్ నేను ఉన్నాను అనే ఈ అనుభవంలో నేను కొడుకు తండ్రిని అని ఉందా అంటే తల్లిని ఉందా లేదు మీరు కంటిన్యూ చేయండి మెడిటేషన్ నేను ఉన్నాను అనే అనుభవంలో వయస్సు ఉందా లేదు సంబంధ బాంధవ్యములు ఉన్నాయా లేవు పుణ్యము ఉన్నదా లేదు పాపము ఉన్నదా లేదు నేను ఉన్నాను అనే అనుభవంలో కర్తృత్వము అంటే పనులను చేసిన వాడను అనే అనేది ఈ అనుభవంలో లక్షణము అనుభవంలో ఉందా లేదు భోక్తృత్వము ఉన్నదా లేదు ఇప్పుడు ఒక మౌలికమైన ప్రశ్న అడుగుతున్నాను నేను జాగ్రత్తగా శోచించి మీకు మీరే సమాధానం చెప్పుకోండి నేను ఉన్నాను అనే అనుభవంలో భేదము ముక్కలు ఖండములు ఉన్నాయా లేవు నేను ఉన్నాను అనే ఈ అనుభవంలో దేశము డైమండ్ పాయింట్ సెంటర్ ఇత్యాది దేశం ఉందా ఉందా లేదు శోధన చేస్తే లేదు నేను ఉన్నాను అనే అనుభవంలో కాలం ఫిబ్రవరి మూడో తారీఖు సాయంకాలం అలాంటిది ఉందా లేదు మెల్లగా కర్నూలను తెరవండి